మనం ఏం చేస్తామంటే పూర్తి బహిర్ముఖులుగా సంసారులుగా ఉంటో అప్పుడప్పుడు దేవుడు అంటూ ఉంటాం ఆ దేవుడా అన్నప్పుడు చాలా కంప్లైంట్లు ఉంటాయి దేవుడి మీద ఏమిటి దేవుడు ఇలా ఎందుకు చేశాడు దేవుడు ఈ లోకంలో ఎందుకు కలహాన్ని పెంచాడు కలహాన్ని దేవుడు పెంచాడా వీళ్ళు పెంచుకున్నారా దేవుడు ఎందుకు పెంచుతాడండి లేకపోతే దేవుడు ఈ వెదర్ ఇలాగ ఇంత వేడిగా ఎందుకు చేస్తున్నాడు లేకపోతే దేవుడు నాకు నా వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు అని ఇటువంటి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి ఎందుకని ఎప్పుడోసారి వస్తాడు గుర్తు అదేం గుర్తు ఎప్పుడోసారి గుర్తు వచ్చినప్పుడు మనం అతి భక్తి చేయటానికి సతమతం అవుతూ ఉంటాం ఎలాగో ఎలాగో అలా భక్తి చేయాలి అని అనుకుంటాం ఆ భక్తి నిలబడదు అది నా మటిక్కి నాకే కన్విన్సింగ్గా ఉండదు ఏదో చేస్తాం కథానుగతికోలోక అన్నట్టు చేస్తాం అది కన్విన్సింగ్గా ఉండదు అలా ఉండకూడదు కాబట్టి అభ్యాసము వైరాగ్యము ఆ రెండింటి యొక్క స్థలాన్ని మీకు నేను సంగ్రహంగా చెప్పాను దీన్ని మనం బా బాగా అభ్యాసం చేయాలి సచ అభ్యాసో యోగ ఆ అభ్యాసమే యోగం యోగం కోసం ఇప్పుడు వెళ్ళాలి అయితే ఉత్తర వెళ్ళాలంటే అలా పరుగులు తీస్తే దానివల్ల అదో విక్షేపం మీరు ఇంటి దగ్గర కూర్చుని మీ పని మీరు చేసుకుంటూ ఈ అభ్యాసం చేయండి అభ్యాసయోగము అదే యోగం అంటే సో తేన యుక్తం అటువంటి అభ్యాసం అనే యోగముతో కూడిన మనస్సు మనస్సుకి అభ్యాసమనే యోగాన్ని నేర్పాలి మనస్సుకి నేర్పుకోవాలి దాన్ని అలా నిర్మాణం చేసుకురావాలి మనస్సును నిర్మాణం చేసుకురావాలి ఇటక మీద ఇటక పెట్టి గోడ కట్టినట్టుగానే అలా మనస్సులో సంస్కారాలని నింపుకుంటూ ఒక జీవితాన్ని అధ్యాత్మ జీవితాన్ని గ్రాడ్యువల్గా నిర్మాణం చేసుకుంటూ రావాలి త్రైవ్యాపృతం యోగినశ్చేత తేన చేతసా వ్యాపృతం అంటే ఎంగేజ్డ్ ఎంగేజ్మెంట్ అంటారు ఎంగేజ్మెంట్ అంటే అభిప్రాయం ఏంటంటే ఈ యువకుడు ఆ యువతి ఎంగేజ్మెంట్ అని ఒక ఫంక్షన్ ఏదేది చేస్తారు పూర్వం వాళ్ళు వైదికంగా చేసేవారు అంటే ఏదో వేద పండితుడిని పిలిచి ఆయన ఏదో ఆయుధ జ్ఞాచు షాణ ఉంటే ఎవరు మంత్రాలు చదివి అక్షతలు వేసేవారు తాంబూలం ముచ్చుకుని స్వీట్లో వేయించుకుని ఏదో సింపుల్గా చేసేవారు ఇప్పుడు ఓ హాల్ ఒకటి అద్దెకి తీసేసుకుని మైకు పెట్టేసి డిస్కో సాంగ్స్ అన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ వినిపిస్తూ ఊళ్ళో వాళ్ళు ఎందుకు వినిపించాలండి ఆ మైకులు చెవులకు పెట్టుకుని వాళ్ళు వినాలి కానీ మనందరికీ వినిపించడం ఎందుకు ఏ అదొక ఇండిసిప్లిన్ నాయిస్ పొల్యూషన్ ఊళ్ళో వాళ్ళందరికీ వినిపిస్తూ వీడియో కెమెరాలు నలుగురు వీడియోగ్రాఫర్స్ని పెట్టేసి పెళ్ళి చేసుకుంటున్నారంటే కాదండి పెళ్ళి కాదు ఎంగేజ్మెంట్ అలా ఉండకూడదు సింపుల్గా ఉండాలి ఎనీవే సో ఇంతకీ ఎంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి అర్థం ఏంటంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి ఎంగేజ్డ్ ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఎంగేజ్డ్ అంటే ఈ పైన స్మరిస్తే ఈ అమ్మాయినే స్మరిస్తాడు అబ్బాయినంటూ స్మరిస్తే వీణ్నే స్మరిస్తుండే స్మరించడం దట్ ఈస్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు దేవుడికి మనకే ఎంగేజ్మెంట్ ఆ మంత్రారూపంగా ఉన్న దేవుడితో ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి ఎంగేజ్ అయ్యింది అనుకోండి ఇంకా వీధిలోకి వెళ్ళదా తలుపులు బిఠాయించుకుని లోపలే కూర్చుంటుందా అలాగే ఇంకా కాలేజీకి వెళ్తుంది చదువుకుంటుంది వీళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళతో మాట్లాడుతుంది ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంది కానీ ప్రేమపూర్వకంగా స్మరించేది మటుకు ఎంగేజ్డ్ ఒక్కడే ఉంటాడు అదే అదేవిధంగా మనం కూడా వీధులోకి వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం మార్కెట్కి వెళ్తాం కూరగాయలు తెచ్చుకుంటాం అన్నీ చేస్తాం కానీ ప్రేమపూర్వకంగా స్మరించేది మటుకు ఓ శివాయ దట్ ఈస్ ది ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ అనేది దాని అర్థం అదే దానికి సంస్కృత పదం ఎక్కడ ఉన్నది వ్యాపృతం మైండ్ ఎంగేజ్డ్ టు ఈశ్వర అలా ఉండాలి గాడ్ కాన్షియస్నెస్లో జీవించాలి ఎందుకంటే సంసార కాన్షియస్నెస్ చాలా చెడ్డది అది విషము వంటిది మనస్సుని దుఃఖంతో భయంతో నింపేస్తుంది అలా సంసార కాన్షియస్నెస్తోటి జీవించకూడదు ఇప్పుడు భర్త ఇంటికి వస్తాడు చాలా విసుక్కుంటూ వచ్చాడు అనుకోండి భార్య ఉంటుంది ఏమిటా నీ ఆఫీస్ ఇంటికి మోసుకొస్తున్నావే అంటుంది ఆఫీస్లో ఏవో చికాకులు ఉంటాయి ఆ చికాకులను అక్కడ వదిలిపెట్టేసేయాలి ఇంటికి వచ్చేప్పుడు ఆ చికాకు మోసుకురాకూడదు ఓ రోజు రెండు రోజులు సహిస్తారు ఇంకో రోజు భార్య చెప్తుంది చూడండి మీరు ఇంటికి చాలా చికాకుగా వస్తున్నారు అలా రాకండి ఆఫీసు చికాకులు అక్కడే వదిలిపెట్టేసి ప్రసన్నంగా రండి పిల్లలకు కూడా ఉత్సాహంగా ఉంటుంది నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అని ఆమె చెప్తున్నాయి సో అక్కడికి దాన్ని వదిలిపెట్టేయాలి అలాగే ఈ సంసారంలో మనకేవో డ్యూటీలు ఉంటాయి సంసారంలో వ్యవహారం చేస్తూ ఉంటాం అది మన చేస్తూ ఉంటాం దాంట్లో ఒడుతుడుకులు ఉంటాయి ఏదో కొన్ని చికాకులు ఉంటాయి ఆ చికాకులను ఎప్పటికప్పుడు వదిలిపెట్టేస్తూ ఉండాలి వాటిని ఎక్యూములేట్ చేసుకోకూడదు అలా వాటిని వదిలిపెట్టేసి మై హో మై హోమిన్స్ మై కనెక్షన్ విత్ ఈశ్వరా ఐఎమ్ ఎంగేజ్డ్ టు ఈశ్వర చేతస్స నాణ్యగామిన అంటే అర్థం అది అలా అభ్యాసం చేయాలి భక్తిని మనం భక్తిని ఎలా అభ్యాసం చేస్తామంటే ఏదో సామెతో ఒకటి ఇష్టం లేని శ్రాద్ధం పెట్టినట్టుగా ఏదో తప్పదుగా ధన్యం కుడినించేయడానికి తిప్పు ప్రాచీన ఆ వీటి అంటే వీటి ఇలాగ నీరసంగా అట్నించి పారేస్తాడు మళ్ళీ గొప్ప వీచియాలి కదా వాళ్ళు ఇప్పుడే కదా ధనియా అట్లించి ఇటు వేసాను మళ్ళీ ఇట్లంచేటు వేయబట్టావి అంటే వైదిక శ్రాద్ధల్లో అలా ఉంటుంది సో మీకు తెలియని వాళ్ళకి తెలియదు అంతే మరి సో మళ్ళీ ఆ ధన్యం ఇటు వేయడం ఆయన చాలా మళ్ళీ ఇంటి వేయాలి మళ్ళీ ఇట్టించెట్టు వేయాలండి మరి పురోహితులు కొంచెం ఛాదస్తమైన వాడైతే మళ్ళీ వేయాల్సి ఉంటుంది సో ఏదో అలాగా ఆ పూటగా ఐందిరా దేవుడా అనేక సంవత్సరానికి ఒక పూట ఐందిరా అని అనిపిస్తున్నాం అలా ఉండకూడదు ప్రేమతో చేయాలి ఆ ప్రేమను తీసుకురావాల్సి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ క్లార్క్ ఉద్యోగం చేసినట్టుగా దేవుడితో చేయకూడదు సో పూర్తి ప్రేమతోటి దాన్ని చేయాలి సో వ్యాపృతం యోగినశ్చేత తేన చేతసకుని యొక్క మనస్సు ఎంగేజ్డ్ విత్ ఈశ్వర అదే ఎంగేజ్మెంట్ న్యగామినా న్య విషయాంతరే గంతుం శీలం ఇతి ఇది న్యగామీ తేను న్యగా ఇతరమునందు రాగద్వేషములతో మనస్సు ప్రసరించకుండుత అది న్యగామి మనస్సు దేనివైపు ప్రసరిస్తుంది అంటే దేని మీరు రాగంతో ఇష్టపడతారో లేక దేనిని మీరు ద్వేషిస్తారో అటు మాత్రమే మనస్సు ప్రసరిస్తుంది ఇంకా ఇంకా ఎప్పుడు ఇంకో రకంగా ప్రసరించు మీకు రాగం ఉంటేనే ప్రసరిస్తుంది ఇప్పుడు మీకు రింగు ఉందనుకోండి ఆ రింగు గురించి మీరు పట్టించుకోలేదనుకోండి ఉంటుంది రింగు దాని గురించి పట్టించుకునేది లేదు ఐ డోంట్ కేర్ ఫర్ ఇట్ అప్పుడు జపం చేసుకున్నప్పుడు అది గుర్తుకు రాదు సపోజ్ మీరు డైమండ్ రింగ్ పెట్టుకున్నారనుకోండి డైమండ్ రింగ్ ఇంపార్టెంట్ వెరీ కాస్ట్లీ బాగా మనస్సు దాని మీద రాగం ఉందనుకోండి జపం చేసుకుంటుండే డైమండ్ రింగ్ ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను రోజు పెట్టాను నమశివా నమశివాయ్ రోజు పెట్టి చోటే పెడతాను ఏమో అక్కడ పెట్టానో పెట్టలేదో ఓన్ నమ శివాయం అక్కడ ఉందో లేదో అని అప్పుడు కళ్ళు తీసి ఆ ఉందిలే అని మళ్ళీ ఓన్ నమ అలా ఉంటుంది అనమాట కాబట్టి రాగ ఓటేమిటి దేని మీద మీరు అటాచ్మెంట్ ఉంటుందో అటే పోతుంది మనస్సు దీనికి ఆపోజిట్ ద్వేషం రాగన్ చెప్తే ద్వేషం వాళ్ళు ఇద్దరు చున్నీ మున్ని అంటారు చున్నీ వస్తే మున్ని కూడా వస్తాడు చున్నీ మున్ని అంటారు ఇద్దరు కలిసి ఉంటారు ఇప్పుడు చెండా ముండా చున్నీ మున్ని మధు కైటభ రాగం ద్వేషం మనస్సు మీకు ద్వేషం ఉందనుకోండి అటేపోతుంది ఈ ద్వేషం చాలా కఠినమైన విషయం రాగాన్ని సెటిల్ చేయొచ్చు కానీ ద్వేషాన్ని సెటిల్ చేయడం కష్టం అని చేత ద్వేషం పెట్టుకోకూడదు అయితే ఇంతకుముందే సెటిల్ అయి ఉంటాయి కొన్ని ద్వేషాలు అవి పోవు కొన్ని బ్యాక్టీరియా కాలనైజ్ అని ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే కాలనైజ్ చేస్తుంది స్టాఫిలో ఆరియస్ అనో బ్యాక్టీరియా ఉంది ఓల్డ్ బ్యాక్టీరియా పెన్సిలిన్ కనిపెట్టినప్పటి బ్యాక్టీరియా అది ఈ మధ్యకాలంలో బాగా రెసిస్టెంట్ అయిపోయింది పెన్సిలిన్ ఇస్తే అది పెన్సిలిన్ ఫుడ్ కింద తినడం ప్రారంభించింది ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ ఇట్ చాలా రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏ మందు వేసినా ఈ మధ్యకాలంలో క్లినికల్గా డాక్టర్లు చెప్తూ ఉంటారు అది పట్టి పీడిస్తూ ఉంటుంది వదిలిపెట్టదు కాలనైజ్ చేస్తుంది వీడికి ఏదో అబ్సెస్ ఏదో వస్తుంది తగ్గదు మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్ మింగిస్తారు తాత్కాలికంగా ఉపశమం ఉంటుంది కానీ కాలనైజ్ చేస్తుంది ముక్కు లోపల కాలనైజ్ చేస్తుంది ఇక్కడ ఎక్కడో కాలనైజ్ చేస్తుంది లేకపోతే స్కిన్ దగ్గర ఎక్కడో కాలనైజ్ చేస్తుంది ఆ కాలనీ కింద ఉంటుంది ఆ బ్యాక్ ఈ యాంటీబయాటిక్ పవర్ పోయి వరకు అలాగే చిన్న కాలనీ కాలనీ అంటే తెలుసు కదా చిన్న స్పాట్ అక్కడ దాగి ఉంటుంది ఎక్కువ ఉండదు కొంచెం ఉంటుంది యాంటీబయాటిక్ పవర్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇది గ్రో అవ్వడం ప్రారంభిస్తుంది మళ్ళీ వాపస్ ఆ యాప్సెస్ ఏదో వచ్చేస్తుంది ఇలాగ ద్వేషం మనస్సులో ద్వేషం అట్టిది ద్వేషం ఒక కాలనీ నిర్మాణం చేసుకుని ఉంటుంది వాడు దుష్టుడు నాకు అపకారం చేశాడు నన్ను తిట్టాడు ద్వేషం అంటే ఇంకా అది వదిలిపెట్టదని చాలా కఠినమైన విషయం అయితే మీకు ఈశ్వరుని ఎడల భక్తికి ఒకే ఒక ఆటంకము ద్వేషం ఎందుకంటే ఏ హృదయంలో ద్వేషం ఉంటుందో ఆ హృదయంలో భక్తి ఉండదు ఎందుకంటే ద్వేషానికి ప్రేమకి విరోధం దుఃఖం ఉన్న హృదయంలో భక్తి ఉంటుంది దుఃఖానికి భక్తికి విరోధం లేదు దైన్యం ఉన్న హృదయంలో భక్తి ఉంటుంది దైన్యానికి భక్తికి విరోధం లేదు ఒకప్పుడు దైన్యం సహకరిస్తుంది కూడా భక్తికి శరణాగతి చేయడానికి ఉపయోగిస్తుంది దైన్యప్రియత్వాచ్చ అని నారదభక్తి సూత్రం ఉంటుంది కానీ ద్వేషం ఉన్న మనస్సులో భక్తి ఉండదు భక్తి ఉండదు మీరు నామం పెట్టచ్చు పట్టుపంచె కట్టచ్చు మంత్రాలు గట్టిగా చదవచ్చు కానీ భక్తి చేయలేరు ఇవన్నీ తేలిక ఇప్పుడు మీరు సాయి పూజా సామాగ్రికి వెళ్ళి ఓ వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మొత్తం సామానంతా వేసుకురావచ్చు బుట్టలో వేసుకుని తీసుకురావచ్చు మంచి పట్టుపంచె కట్టుకోవచ్చు ఖరీదైన ఎర్ర పట్టుపంచ నామ వల్లయితే గట్టిగా విభూతో పెట్టుకోవచ్చు మాలలు పెద్ద పెద్ద మాలలో అరడదని మెళ్ళ వేసుకోవచ్చు ఓ అరడదని మాల గట్టిగా మాలలు వేసుకోవచ్చు అబ్బా ఎంత గొప్ప భక్తుడు అన్నట్టుగా మళ్ళీ మీరు వేషం వేయచ్చు కానీ భక్తి ఉదయించదు ఎందుకని ఏ హృదయంలో ద్వేషం ఉంటుందో ఆ హృదయంలో ప్రేమ ఉదయించదు కాబట్టి ద్వేషం ఉండరాదు అంచేతే భక్తుని లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏమిటి అద్వేష్ట సర్వభూతానం మొట్టమొదటి లక్షణం కాబట్టి ద్వేషం ఉండకూడదు కానీ ద్వేషం లేకుండా చేయటం చాలా కష్టం అంచేతనే చెప్తారు చూడబాయా నీకు సుఖదుఖాలు ఇతరులు ఇవ్వరు నీ కర్మఫలంగా నీకు వస్తాయి ఇతరుల మీద పడే అడవుకు నీకు దుఃఖం వస్తే వీడి వల్ల వచ్చింది వాడి వల్ల వచ్చింది అని అలా అనుకోకు నా కర్మ వల్ల నాకు వచ్చింది అనుకో దానివల్ల ఏమవుతుందంటే నీకు ద్వేషం కలగకుండా ఉంటుంది నాకు దుఃఖం వాడి వల్లే వచ్చింది అని ద్వేషం వచ్చేసిందంటే అది తీయడానికి చాలా కష్టపడాలి కాబట్టి సంసార విషయముల ఎందు ఈ రాగము ద్వేషము లేకుండా చూసుకోవాలి నాణ్యత్ర నాణ్యగామిన ఆ విషయముల ఎందు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సుకి ఆ శీలము నిర్మాణం అవుతుంది స్వభావం కాబట్టి ఆ వైరాగ్యము తర్వాత మన సుఖ మనమే కారణము ఇతరులు కారణము కాదు ఇతరులు వాళ్ళు వాళ్ళు మనకు సుఖ దుఃఖాలు ఏమి మనమే కారణము మనం మన కర్మఫలం రూపంగా మనం పొందాము అని ఇతరులను నిందించటము ఇతరులను ద్వేషించటము మానేసి మనస్సును స్వచ్ఛంగా పెట్టుకోవాలి నాణ్యగామిన సంసార విషయాలని అలా స్మరిస్తూ కూర్చోకూడదు ఇక్కడ ఈ భోగాలు ఉన్నాయి అక్కడ ఆ భోగాలు ఉన్నాయి సాయంకాలం ఏడు ఏడైంది డిన్నర్ టైం అయింది ఆ చట్నీలో డి హోటల్ ఉంది ఆ హోటల్లో ఆ దోషులు బాగుంటాయేమో అక్కడికి వెళ్దామా అని ఇలాంటివి స్మరణ పెట్టుకోకూడదు అలాంటి భోగస్మరణ ఉండకూడదు అలాగే సమయం వచ్చినప్పుడు అరే వాడు పరమ దుర్మార్గుడు రా వాడు దుష్టుడురా అని అలాంటి స్మరణ పెట్టుకోకూడదు ఇటువంటి స్మరించకూడదు ఆ లక్షణం ఉంటుంది మనలో దాన్ని కేర్ఫుల్గా న్యూట్రలైజ్ చేసి పారేయాలి రామరామ రామరామనుకోవాలి ఎవరిని ద్వేషించారో వాడు గుర్తుకొచ్చాడు అనుకోండి శ్రీరామ శ్రీరామ శ్రీరామ మనస్సు ద్వేషభావంతో వచ్చిందే ఈ ద్వేషాన్ని నేను ఆ ఈశ్వరుని అనుగ్రహం చేత దీన్ని నేను న్యూట్రలైజ్ చేసుకోవాలి ఆ మనిషికి సకల సుఖములు కలుగుగాక అని వాడిని ఆశీర్వదించాలి భగవంతుడు వాడికి శుభము చేయుగాక అని వాడిని ఆశీర్వదించాలి ఆ ద్వేషించి ఆశీర్వదిస్తే అలా మీరు కొంతకాలం చేసేప్పటికీ అప్పటికి మీకు అనుభవానికి వస్తుంది ఏమని తగ్గిందిరా బాబు ఈ ద్వేషం అని అనుభవానికి వస్తుంది తగ్గుతుంది పూర్తిగా పోదు మళ్ళీ కంటిన్యూ చేయాలి అభ్యాసం వాడు గుర్తొచ్చినప్పుడల్లా వాడి శుభము కలుగుగాక ఈశ్వరుడు వాడికి శుభమును చేయుగాక వాడు నాశనం అయిపోవుగాక అనుకోకూడదు ఎవరి గురించి వాడికి శుభము కలుగుగాక అదే అనుకోవాలి ద్వేషం అనేది మనస్సులో ద్వేషం అంటే అది డబుల్ విషం అది ఆ విధంగా మనస్సు రాగం వైపు ద్వేషం వైపు రెండు వైపులకి పోతుంది రెండే ప్రవాహాలు దానికి ఈ రాగద్వేష ప్రవాహాలు రెండూ కూడా లేకుండా మీరు చేసుకోగలిగితే ఇంక ఇప్పుడు మనస్సు ఎటు వెళ్తుంది సంసారంలో అవసరమైన వైపు వెళ్తుంది కూరలు కొనుక్కోవాలనుకోండి ఆ మనస్సు ఉండాలి కదా కూరలు కొనుక్కోవాలంటే నడిచి వెళ్ళి కూరలు కొనుక్కో తెచ్చుకోవాలంటే మనస్సుతో చేస్తారు మనస్సే అన్నిటికీ మూలం సో ఆ ఏవో చేసుకుంటారు తెచ్చేసుకుంటారు అలా అవసరమైన మేరకు సంసారంలో వ్యవహరిస్తారు అవసరమైన మేరకు తర్వాత మిగిలిన ఎనర్జీ అంతా కన్సర్వ్ అవుతుంది ఈ రాగద్వేషాల్లో వేస్ట్ కాకుండా ఎనర్జీ కన్సర్వ్డ్ ఆ ఎనర్జీని మెంటల్ ఎనర్జీ దాన్ని ఓన్నమ శివాయమ శివాయ ఈ లోపల ఎవరిలో మాట్లాడతారు ఆ చెప్పండి మీకు నేనేం సేవ చేయగలుగుతాను అని వారికి సేవ చేయటం మళ్ళీ ఈశ్వరుని ధ్యానించుకుంటూ కూర్చోటం ఏదైనా భోజనం లభించిందనుకోండి మన మీద ఈశ్వరుని కృప పూర్ణంగా ఉంది అంచేతనే ఈ భోజనం లభించింది ధనం వచ్చింది అబ్బా మనకి మనమంటే ఈశ్వరుడికి ఎందుకయ్యా ఇంత కరుణ ఈ ధనాన్ని మనకు సమర్పించాడే మనం ఏమీ పుణ్యం చేసుకున్నామో ఇంత ధనం మనకి లభించింది దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాము అని ఇలాగా మనస్సును ఈశ్వర భావనతోటి నింపి పెట్టుకోవాలి చేతసా నాణ్యగా సంసార వాసన ఎక్కువగా ఉండకూడదు మంచిది కాదు పరమం నిరతిశయం పురుషం దివ్యం దివి సూర్యమండలే భవం యాతి గచ్చతి ఇలా చేసామనుకోండి అప్పుడు ఏమిటి ఏమిటవుతుంది యాతి పొందును దేనిని పొందుతాడు ఈశ్వరుణ్ణి పొందుతాడు ఈశ్వరుణ్ణి పొందుతాడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడండి దివ్యం ఆ యప్రత్యయం కృత్యప్రత్యయం అదే సో దివి భవం దివ్యం ద్యులోకమునందువాడు ద్యులోకమునందుండేవాడు సూర్యుడు అంతరిక్ష లోకంలో ఉండేవాడు చంద్రుడు వాయువు భూలోకం ఇది ఇవి మూడు లోకాలు భూభువ సువ ద్యు అంటే సువర్ లోకం కాబట్టి ఆ సూర్యమండలమునందు ఆ ఈశ్వరుడు గలడు వైదికం కదా వైదికోపాసనలో సూర్యుడు సూర్యుడిని ఉపా ఉపాసన చేస్తారు వైదికంలో సూర్యోపాసన అభ్యాసం చేయాలి సో ఉదయం ఉదయించే సూర్యుడిని ఆ ఉపా బాల్కనీ పెట్టుకుంటారు బాల్కనీ ఈ ఫ్లాట్లు వాళ్ళు బాల్కనీ ఎందుకు ఆ బాల్కనీ అంటే పక్కింటి వాడిని చూడడానికి లేకపోతే ఇటు రోడ్డు మీద ఏముందో ఎందుకు రోడ్డు మీద ఏం చూస్తాం బాల్కనీ ఉన్నందుకు అది ఉదయించే సూర్యుడినో అస్తమించే సూర్యుడినో చూడడానికి ఉపయోగించాలి దాన్ని తూర్పు వైపు బాల్కనీ అయితే ఉదయించే సూర్యుణ్ణి చూడవచ్చు ఏదో బాల్కనీ అంటే ఏటో ఒకటి ఇది కానీ అది కానీ అందుకోసం బాల్కనీ లేకపోతే లేదా కిటికీలోంచి ఆ ఉదయించే సూర్యుడిని అందు భావన చేయాలి ఆ ఉదయించే సమ ఉద్యంతమస్తంతమాదిత్యమభిధ్యాయన్ వేదిక్ వర్షి ఎదురుగా నిలబడి ధ్యానము చేయవలము అస్తమించే సూర్యుడికి ఎదురుగా నిలబడి ధ్యానం చేయగలను మిగతా సమయాల్లో సూర్యుడికి వేసి చూడరాదు ఎందుకంటే పవర్ఫుల్ కంటికి మంచిది కాదు సో అలాగే ఉదయించేప్పుడు కూడా డైరెక్ట్గా సూర్యుడికి వేసి చూడడం కాదు ఓవరాల్గా అలా సూర్యుడి వైపు చూస్తాం కొద్దిగా కళ్ళు మూసుకున్నా పర్వాలేదు ధ్యానం చేయాలి సో అదే ఈశ్వరుణ్ణి పొందుట ఈశ్వరుణ్ణి పొందును అనే ఆ పరిభాష కొంచెం మార్చుకోవాలి మనం ఈశ్వరుణ్ణి పొందడము అంటే మామూలుగా మీకు మీ బావముదో లేకపోతే మీ బావ ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి ఆ బావని పొందవలను అంటే ఏం చేస్తారు అయిపోయి ఎక్స్ప్రెస్ టికెట్ కొనుక్కుని రిజర్వేషన్ చేయించుకుని ఓ రోజు ప్రయాణం చేసి వెళ్తారో ఆయనేమో కారు పంపిస్తాడు డ్రైవర్ని రైల్వే స్టేషన్కి ఆ కారులోకి వచ్చి ఇంటికి వెళ్ళి ఆ బావ కొలసన్నావా అని ఓసారి కౌగులించుకుంటారు బావను పొందినాడు ఈశ్వరుని అలా పొందుతారని మీరు అనుకోద్ది ఈశ్వరుణ్ణి పొందడం అనేదాని పరిభాష మార్చుకోవాలి లేకపోతే ఇంక ఈశ్వరుడు పొందడం ఏమి ఉండదు సపోజ్ బావని వెళ్ళి కలిసారు ఢిల్లీకి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఆ బావ కులసాయ చాలా కాలం అయిందో చూసి అని ఇద్దరు కాఫీ తాగుతాను రా అంట అయింది ఓ ఆ తర్వాత ఏం చేస్తారు బావ బావ పక్కనే కూర్చోవచ్చు కదా ఆ తర్వాత బావ ఇక్కడ ఏదో ప్రగతి అవుతాను ఒకసారి నేను అటు ఎందుకు అక్కడికి ప్రగతి అవుతాను ఎందుకు బావ దగ్గరే కూర్చోవచ్చు కదా ఈశ్వరుడు కూడా అలాగే ఉంటుంది వైకుంఠానికి వెళ్ళే రుడుక్కోళ్ళి మొట్టమొదటి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి భగవాన్కో దక్షణ సో భగవాను చూసేస్తారు ఫస్ట్ ప్రయారి కొంత టైం పడుతుంది చూసేస్తారు చూసేసిన తర్వాత ఏమిటి ఇంకా చాలామంది ఉంటారు చూడాల్సిన వాళ్ళు కాబట్టి చూసేసి బయటకు వచ్చేసి వచ్చేసిన తర్వాత ఏమంటే వైకుంఠంలో ఇంకా చూడదగ్గ ఏమున్నాయని మొదలెడతారు కాబట్టి పరిభాష ఈశ్వరుణ్ణి పొందును అంటే అర్థం ఏమిటి ఐ టెలియు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటారు మీరు అనుభవాన్ని గాడ్ కాన్షియస్నెస్ అబ్బా సర్వము ఈశ్వరుడే అని తెలుసుకుంటారు దట్ ఈస్ హౌ యు గైన్ ఈశ్వర అయాం అయామ్ ఇన్ ఈశ్వర నేను ఈశ్వరుని ఎన్నున్నాను నేను ఈశ్వరుని కంటే బయట లేను అని తెలుసుకుంటారు అనే అనుభూతిని యు ఫీల్ ఇట్ దట్ లై దట్ ఈస్ హౌ యు గైన్ ఈశ్వర ఇప్పుడు సూర్యుడి ముందు నిలబడ్డారు ఫ్రెష్ మైండ్ తోటి భక్తితో ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్తో సూర్యుడిని ధ్యానం చేస్తున్నారు చేస్తుంటే ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు ఒక బిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా ఎక్కడున్నాడు మీ కంట్లో ఉంటాడండి సూర్యుడు మీరు సూర్యుడికేసి నిలబడి ధ్యానం చేసేప్పుడు సూర్యుడు ఇప్పుడు సూర్యుడిని దర్శించాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే బస్ ఎక్కి తిరుపతి వెళ్తారు సూర్యుడిని దర్శించాలంటే ఏమి ఎక్కి ఎక్కడికి వెళ్తారు సూర్య మండలం దగ్గరికి వెళ్తారా అక్కర్లా మీ బాల్కనీ దగ్గర నిలబడితే సూర్యుడిని దర్శించవచ్చు మరి సూర్యుడు అక్కడ కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటే ఎలా దర్శిస్తారు ఓరి వెర్రివాడా సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో లేడు నీ కంట్లో ఉన్నాడయ్యా సూర్యోమే క్యాహే చక్షుషిశ్రితహ సూర్యుడు నా కంట్లో ఉన్నాడు మరి హృదయంలో చక్షు హృదయే కన్ను ఎక్కడుంది హృదయంలో ఉంది కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడిని నేను పొందానా లేదా పొందాను పొందలేదు కోటి మైళ్ళు వెళ్ళి పొందాలి అంటే ఎప్పుడు పొందాలి బతుకుండగా పొందడం కుదరదు చచ్చిపోయిన తర్వాత ఆ పుణ్యప్రభావం చేత వెళ్ళి ఆ కోటి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి పొందాలి దీంట్లో రెండు సమస్యలు ఒకటి సూర్యుణ్ణి పొందడానికి ఇప్పటికీ మధ్యలో ఇప్పుడు నేను భక్తుణ్ణి సూర్యుణ్ణి పొందాలి ఈ రెండింటికి మధ్యలో ఈ చావు అనే ఒక అమంగళం మధ్యలో ఇంటర్వ్యూనవుతుంది అదో ఒక సమస్య వచ్చి ఈజ్ నాట్ వెరీ నైస్ థింగ్ యూనో సో ఈ చచ్చిపోతే లభిస్తుంది అంటే అది వినగానే కొంచెం నిరుత్సాహం కలుగుతుంది ఏమండి మేమేమో ఆ స్వర్గలోకాన్ని దర్శించాలి అంటే చచ్చిపోయిన తర్వాత దర్శిస్తామంటే వద్దు చచ్చిపోవాలి కదా విచ్ డజంట్ సౌండ్ వెరీ లైస్ కదా కాబట్టి అదొక ఇబ్బంది రెండో ఇబ్బంది ఏమిటంటే సో యు హెయిట్ శాస్త్రమునందు విశ్వాసం పెట్టుకుని అలా వెయిట్ చేస్తూ అదేమీ కాదు నావు ఇంట్లో రహస్యం మీరు ఇప్పుడు పొందిందేదో అదే పొందడం అండి మీకు పుల్లారెడ్డి మిఠాయి చాలా బాగుంటుందండి మీకు మళ్ళీ వారం పంపిస్తాను అంటే క్యా పాత మళ్ళీ వారం ఎవరికి కావాలండి ఇప్పుడు ఎవరైనా ఉంటే మాట్లాడండి మళ్ళీవారం సంగతి మళ్ళీ వారం చూసుకోవచ్చు మళ్ళీ వారం అంటే అప్పుడైనా వర్తమాన కాలంలోనే లభిస్తుంది నిజంగా మళ్ళీ రావాలి అప్పుడు కూడా వర్తమాన కాలమే సో కాబట్టి ఇక్కడ యాతి యాస్యతి కాదు శ్యాయవి లేదు యాతి పొందుచున్నాడు పరమం పురుషం జాతి ఎందుకు తెలుసిన సూర్యమండలాంతర్గతుడైన ఈశ్వరుడే బుద్ధివృత్తుల యొక్క మూలంలో ఉన్నాడు ధియో యోనఃప్రచోదయా సూర్యమండలాంతర్గతమైన ఈశ్వరీయ తేజస్సే ఈ హృదయంలో అంతర్యామిగా ఉండి బుద్ధివృత్తులను ప్రేరేపించుచున్నది కాబట్టి ఈశ్వరుణ్ణి ఇక్కడ ఆత్మరూపంగా నేను తెలుసుకుంటాను ఈశ్వరుడు అంటే తెలుసుకోవడమే జ్ఞానమే ఇంక వేరే ఏమీ లేదు ఎఫర్ట్ వల్ల కాదు ప్రయాణం చేసి పొందేది పరుగులెత్తి పొందేది ఏమి కాదు నోయింగ్ అలా తన హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటాడు ఈశ్వరుడు పరమం పురుషం దివ్యం చైతన్యస్వరూపుడుగా ఉంటాడు ఇది వైకుంఠం అంటే వైకుంఠం అంటే ఇది వైకుంఠం అంటే అలా పైకి చూడక్కర్లా దిస్ ఇస్ ది వైకుంఠం కైలాసం అంటే ఇదే ఇది కైలాసం ఇది వైకుంఠం ఇదే ఇది ఇదే ఇది ఏమండ తర్వాత దివ్యం చైతన్యస్వరూపుడు ప్రకాశము అంటే వెలుతురు అంటే లోపల వెలుతురు బయట వెలుతురు బయట వెలుతురు దేంట్లో ప్రకాశిస్తుంది ఆ ఎరుక అనే వెలుతురులో ప్రకాశిస్తుంది ఆ వెలుతురు ఆ చైతన్య ప్రకాశం పరమం పురుషం పురుషం అంటే పురుషుడు పురుషుడంటే మగవాడని కాదు పురుషుడు అంటే ఈ పాంచభౌతిక దేహమునందు ప్రకట మగుచున్నవాడు అండి ఈ దేహాన్ని చూడండి ఇది మధ్యామాంసమయం అండి మధ్యామాంసమయం మధ్యతోటి మాంసంతో ఉంటుంది బాడీ గురించి కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం మనకు వినడానికి మనస్సుకు నచ్చకపోవచ్చు బాడీ గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కటే కరెక్ట్ డిస్క్రిప్షన్ చెప్పగలుగుతాము బాడీ ఈజ్ ఇంప్యూరిటీ మ్యానుఫ్యాక్చరింగ్ మెషీన్ అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా అంతకంటే దానికి వర్ణన ఏం చెప్తాం అంతే బాడీ చేసి పని ఒక్కటే ఇంప్యూరిటీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది బాడీ అంతే చేస్తూ ఉంటుంది అయితే ఆ బాడీకి ఒక శోభ కలదు ఒక సౌందర్యం ఉన్నది ఒక వివేక జ్ఞానము పొందే అవకాశం ఉన్నది బుద్ధిని ఉపయోగించే ప్రకృతి రహస్యాలను తెలుసుకునేటువంటి సందర్భం ఉన్నది దీనికి ఎంతో శోభ ఈ శోభ ఎక్కడి నుంచి వచ్చింది దిస్ మెషీన్ మెషీన్ అంటే ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇప్పుడు మీరు నేను ఒకసారి డోనట్ మెషీన్ ఒకటి చూశాను డోనట్ అంటే తెలుస్తుంది అమెరికాలో ఉంటాయి గారెల్లాగా ఉంటాయి స్వీట్లు ఒక పెద్ద మెషీన్ దాంట్లో ఉంటాయి ఇటువైపున వాడు ఏం చేస్తాడంటే ఆటా పోస్తాడు ఒకచోట ఆటా పోస్తాడు ఇంకో దాంట్లో ఆయిల్ పోస్తాడు అన్నీ కూడా మెషర్ చేసుకుని కరెక్ట్ క్వాంటిటీస్లో ఇక్కడ ఆటా పోస్తాడు ఇక్కడ ఆయిల్ పోస్తాడు పోసి టక్ టక్ ఏవో రెండు మూడు స్వీ అంత కంప్యూటర్ ఎంత ఆటా ఎంత ఐదు కేజీలు పెద్ద పెద్ద పెద్ద బ్యాచెస్ హండ్రెడ్ కేజీ ఆట ఆటా ఫీడ్ చేసేవా ఎస్ ఎస్ నొక్కుతాడు కంప్యూటర్ క్లిక్ ఎస్ ఫైవ్ కేజీ ఆయిల్ ఫ్రీడ్ చేసేవా ఎస్ డోనట్లు స్టార్ట్ చేసి అక్కడ రిసీవ్ చేసుకునేందుకు బస్తా అదే బ్యాగ్ రెడీగా పెట్టావా ఎస్ స్టార్ట్ చేయమంటావా ఎస్ నువ్వు ఎస్ అనే ముందు ఇంకొక్కసారి వెరిఫై చేసుకో అని మళ్ళీ ఓ విండో వస్తుంది ఎస్ వెరిఫై చేసుకున్నాను ఎస్ టక టక్ ఇంకా డోనట్స్ రావడం ప్రారంభిస్తాయి ఆ బ్యాగుల్లో ప్యాక్ చేసుకుంటూ పోవడం ఇటువైపున ఆటా వేస్తే ఇటువైపు ఫ్రిడ్జ్ డోనట్స్ వస్తాయి డోనట్స్ అంటే గారీల్లో ఉంటాయి స్వీట్ ఆ మెషిన్ దాన్ని ఏమైనా వర్ణిస్తారు ఆ మెషీన్ని ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ డోనాల్స్ బాడీ ఈజ్ ఎ మెషీన్ అండ్ ఇట్ మెషీన్ అంటే ఏదో ఒకదాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సో బాడీ మ్యానుఫ్యాక్చర్స్ ఇంప్యూరిటీ కాలుష్యాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది నథింగ్ ఎల్స్ అయినా కూడా ఆ బాడీకి ఒక శోభ ఉన్నది దేహోదేవాలయ ప్రోక్త దానికో శోభ వచ్చింది దానికో పవిత్రత వచ్చింది ఓ మహిమ వచ్చింది ఎందువల్ల వచ్చింది ఆ బాడీలో ఓ మహాశక్తి గలదు ఓ గొప్ప శక్తి గలదు ఆ శక్తియే ఈశ్వరుడు అంచేతే ఈశ్వరుడికి పురుష అని పేరు పురి శివుడికి గిరీష అని పేరుంది ఎప్పుడైనా వెళ్ళారా గిరిశంతాభిచాకశీహి అని రుద్రాధ్యాయంలో వస్తుంది గిరిష అంటే అర్థమేంటండి శివుడు శివుడికి గిరిష అని పేరు ఎందుకు వచ్చింది గిరియందు ఉంటాడు గిరి అంటే కైలాస గిరియన్ ఉంటాడు అదేవిధంగా ఈశ్వరుడికి పురుష అని పేరు ఎందుకని పురియన్ ఈ పురమునందు ఉంటాడు ఇది పురము ఈ పురమునందు ఉంటాడు పురుష అయితే ఈ పొరల్లో రెండు పురుషులు ఉన్నారు ఒక పురుషుడు కాదు రెండు పురుషుడు ఒక పురుషుడు ఎవరో చెప్పబోయా అంటే ఈ అహంకారము నేను ఈ దేహము నేను నానిప్పుడు పుట్టాను అప్పుడు చచ్చిపోతాను పుట్టి చచ్చిపోయే పురుషుడు ఒకడు ఉన్నాడు పరమం పురుషం ఆ పురుషుడు కాదు అహంకారం పురుషుడు ఒకడు ఉన్నాడు ఆ పురుషుడు గురించి చెప్పట్లేదు ఏ పురుషుడికి పుట్టుక గిట్టుటా లేవో ఇప్పుడు ఈ దీపంలో ఓ పురుషుడు ఉన్నాడు ఇది మీరు స్విచ్ ఆర్పేసినా ఆ పురుషుడు నశించడు దీపం ఆరిపోతుంది ఆ పురుషుడు ఆరిపోడు మీరు స్విచ్ వేసినప్పుడు దీపం అప్పుడే వెలిగింది ఆ పురుషుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు ఆ పురుషుడు ఎవరు ఎలక్ట్రిసిటీ అలాగే ఇక్కడ పురుషుడు ఉన్నాడు ఈ కన్నుకు చూపునిస్తాడు చక్షుషక్షు మనస్సుకి మనన శక్తిని ఇస్తాడు సంకల్పం చేసే శక్తిని ఇస్తాడు మనసో మనహ ఆ పురుషుడు ఉన్నాడు ఆ పురుషుడే దేవుడు కాబట్టి ఇక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారు అయితే ఒక పురుషుడు పుట్టి మరణించే పురుషుడు ఇంకో పురుషుడు పుట్టుక మరణము లేని పురుషుడు ఇంకొకడు ఉన్నాడు పరమం పురుషం ఈ దేహం ధర్మాలు ఆ లేవు ఈ అహంకారము అనే పురుషుడికి దేహధర్మాలు అన్నీ ఉంటాయి దేహం నల్లగా ఉంటే నేను నల్లని వాడను దేహం ఎర్రగా ఉంటే నేను ఎర్రని వాడను కులం వర్గం వర్ణం అన్నీ ఉంటాయి ఈ అహంకారానికి కానీ ఆ పరమ పురుషుడికి ఏవి ఉండవు అన్నిటికీ అతీతంగా ఉంటాడు ఈ బల్బు ఎంత సిక్స్టీ క్యాండిల్ దాంట్లో ఉండే పురుషుడు పరమ పురుషుడు సిక్స్టీ క్యాండిలా కాదు కాబట్టి ఆ పరమం పురుషం సాక్షి చైతన్య రూపంగా ఉంటాడు ఈశ్వరుడు అదేమిటి ఇప్పుడే సూర్యమండలం ఆ సూర్యమండలంలో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు సూర్యమండలంలో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు ఆ పురుషుడే దేవుడు అంటే దేవుడు పరిభాష కరెక్ట్గా తెలుసుండాలి ఈశ్వరుడు పరిభాష తెలుసుండాలి ఈశ్వరుడు ఫలానా ఆయన ఉంటాడంటే ఆ పరిభాషలో మీకు ఆ ఈశ్వరుడు దొరికి ప్రసక్తి లేదు ఎప్పుడో ఇంకా చచ్చిపోయిన తర్వాత దొరికితే దొరకచ్చు ఇప్పుడు ప్రస్తుతం దొరికి ప్రసక్తి లేదు ఇప్పుడు దొరికే ఈశ్వరుడు ఇలా ఉంటాడు కాబట్టి ఎవడైతే మనస్సుని అభ్యాస వైరాగ్యములతో ఈ దారిలో ప్రవేశపెట్టి దాన్ని శుద్ధి చేసి పెడతాడో అంటే ఇక్కడే ఎప్పుడూ ఉన్నాడు ఆ పరమ పురుషుడు ఎప్పుడూ ఉన్నాడు దాగి ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు పరమం పురుషం దివ్యం ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ మనకి దొరకట్లేదే మనస్సు అనే తెర అడ్డు రామకృష్ణుల వారు శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు తెర మనస్సు తెర వంటిది యనిక తెర వంటిది ఈ నాటకాలు మేము చిన్నప్పుడు నాటకాలు వేసేప్పుడు వెళ్ళి వాళ్ళం వీధి నాటకాలు తొమ్మిదింటికని వేసేవారు పత్రికలు ఈ గణపతి నవరాత్రి పత్రికలు తొమ్మిది సత్య హరిశ్చంద్ర నాటకము హరిశ్చంద్ర పాత్రని ఫలానా వారు పోషించేదరు అంటారు గంభీరంగా పత్రికలుగా భద్రం చేసుకుని తొమ్మిది అంటే మా అమ్మగారిని కంగారు పెట్టేసి ఎనిమిదింటికి అలాగా కడుపునండా భోన్ చేసేసి చీకట్లో బయలుదేరి వెళ్తే ఇంకా అప్పుడే ప్రారంభించాలమ్మా కొంచెంసేపు ఆగి వెళ్ళ కంగారు పావు తక్కువ తొమ్మిదింటికి వెళ్ళి కూర్చుని వెళ్ళం ఆ తెర ఉండేది తెర వెనక్కల ఓ పెట్రోమాక్స్ అయిపోండే ఎంతసేపు కూర్చున్నా అలాగే కూర్చోవడం అంతే ఆ తెర ఉండేది అంతే మనకి దేవుడికి అదే పరిస్థితి ఆ మనస్సు అనే తెర అలా వేసేసి ఆ తెర ఎప్పటికి తీశాను ఈ సత్యహరిశ్చంద్రుడు ఎప్పుడు వచ్చాను డ్యాన్స్ ఎప్పుడు చేశాను పద్యం ఎప్పుడు పాడాను ఎప్పుడో పదింటికి వచ్చి వాడి పదింటికి వచ్చి అక్కడి నుంచి మంగళం కాదు ఏదో ప్రార్థన నువ్వు గంట ఆలస్యంగా వచ్చి మళ్ళీ ప్రార్థన వెయ్యి మొదలుపెట్టంటే అలాగే కాదు లేటు లేటుగా చేసేవాడు వెరీ రాంగ్ చెప్పిన టైంకి మొదలెట్టద్దు ఇంకా ఓ ముందు మొదలు పెట్టాలి నన్ను అడిగితే ఎనివే సో ఆ రకంగానే ఈ మనస్సు అనే తెర వేసేసారంతే ఆ తెర యువతలు కూర్చుని ఇదేమున్నాకెప్పుడు కనపడతాడో ఈ తెర ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఆయన అలా ఎదురు చూసి నిరుత్సాహపడుతూ ఉంటాం మనం మీరు అభ్యాసయోగయుక్తైన చేతసా నాణ్యగామిన ఆ మనస్సును అలాగ శుద్ధి చేసేస్తే ఆ తెర ఉన్నా కూడా శీతృ అయిపోతుంది శీతృ పల్సటి ఉల్లిపొర కాగితంలాగా అయిపోతుంది మనస్సు ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని కప్పివేయదు మనస్సు ఆత్మని కప్పేయకూడదు అది చాలా దోషం మనస్సుని బాగా కలుషితం చేసి పెట్టుకుంటే అది లోపల ఉండే ఆ పరమాత్మని కప్పేస్తుంది మన మనస్సు అలా తయారు చేసి మనం పెట్టుకోవటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫార్ములా ఫర్ ప్రోగ్రెస్ మన మనస్సును శుద్ధంగా నిర్వికారంగా నిష్కల్మషంగా నిస్సంగంగా పెట్టుకోవాలి నిస్సంగో విచరే దిహ అసంగంగా అలాగ శుద్ధంగా స్పేస్ లైక్ స్పేస్ చూడండి ఈ గోడలకి ఎర్ర రంగు వేశారు స్పేస్కి ఏ రంగు లేదు ఇక్కడ వేడిగా ఉంది స్పేస్ వేడిగా లేదు చలిగా ఉంది స్పేస్కి చలి ఉండదు ఈ చుట్టూ ఉండే వేటి ధర్మములు స్పేస్కి తగలము స్పేస్ ఈజ్ లైక్ స్పేస్ ఆ నలా స్పేస్ లైక్ మనస్ నిర్మలమైన మనస్ పెట్టుకుంటే అప్పుడు ఆ మనస్సు శీతృ వాట్ సీయింగ్ వాట్ ఈశ్వర ఈశ్వరానుభవాన్ని మనం స్వంతం చేసుకోవచ్చును పరమం నిరతిశయం పురుషం వీడు ఈగో వెనక్కాలుండే పురుషుడు అనమాట యాతి గచ్చతి పొందును హే పార్థ ఇలాగా అనుచింతయన్ శాస్త్రాచార్యోపదేశం అనుధ్యాయన్ ఇతత్ శాస్త్రోపదేశాన్ని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి చూడండి మళ్ళీ వచ్చింది శాస్త్ర శంకరులు శాస్త్రాన్ని ఆచార్యుణ్ణి విడదీయరు ఆచార్యుడన్న ప్రతిసారీ శాస్త్రం ముందు పెడతారు అంటే ఆచార్యుడు శాస్త్రం చెప్పాలి ఈ ఆచార్యులు కొంతమంది ఏం చేస్తారంటే స్వంత కవిత్వం కాళిదాసు కవిత్వం కొంత ఈయన కవిత్వం కొంత అన్నట్టుగా చేస్తారు వీళ్ళు స్వంతం చెప్పడం ప్రారంభిస్తారు ఒక ఆయన భాగవతం చెప్తున్నారు భాగవతంలో నారదుని వృత్తాంతం ఉంది ప్రథమ స్కంధంలోనే వృత్తాంతం ఉంది నారదుడు చాలా గొప్ప భక్తుడు ఇదేది భక్తి స్ఫోరకంగా ఉంటుంది చాలా బాగుంటుంది నారదుని వృత్తాంతం మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుంది చెప్తూ చెప్తో ఆయన మధ్యలో ఏమన్నాడంటే నారదుడి యొక్క పర్సనల్ అనుభవం నాకుంది అన్నాడే నేను స్టన్ అయిపోయింది ఇది ఏమిటండి నారదుడి పెర్సనల్ అనుభవం బొంబాయిలో అని పోనీ ఆగచ్చ ఏదో పొరపాటునన్నాడేమో అని నేను ఏమిటిలాంటున్నాడంటే తర్వాత ఇంకా ఆయనే అంటాడు నేను నారదు చాలాసార్లు కలుసుకున్నాను అని చెప్తున్నాను నారదు కలుసుకున్నాను రాము రామ్ ఇలాంటి వేషాలు వేయకూడదు కదా అది పబ్లిక్ని మిస్లీడ్ చేయి నారదుడిని కలుసుకోవడం ఏమిటండి జ్ఞానం అర్థం ఉన్నదానికి నారదుడు ఈజ్ అ మైథలాజికల్ క్యారెక్టర్ ఇన్ దట్ పురాణ ఆ దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకోరా అంటే నేను కలుసుకున్నాను అంటే ఏమిటి నారదుడు ఇప్పుడు నారదు నేను కలిశానంటే ఇప్పుడు ఎవరు గొప్ప నారదుడు గొప్ప నేను గొప్ప అలాంటి వేషాలు లేకపోతే ఒక ఆయన ఏదో పురాణం చెప్తున్నారు రాధ రాధ గురించి చెప్తున్నారు రాధ అంటే బ్రహ్మవైవర్త పురాణం లేకపోతే దేవీ పురాణం దేవీ భాగవతం శ్రీమద్భాగవతంలో రాధ ప్రసక్తి ఉండదు ఈ పురాణంలోనేది ఇంకో పురాణంలో ఉంది అన్నీ అన్ని పురాణాల్లో ఉండవు కదా సో ఏదో చెప్తున్నారు రాధని రాధని చెప్తో ఆయన ఏమన్నారంటే నేను రాధని ఇప్పటికి రెండుసార్లు చూశానని చెప్పారు రాధ అంటే రాధ అనే అమ్మాయిని చూడటం కాదు రాధ దోబార్ రేఖ మై గాడ్ రెండుసార్లు ఈ ప్ర ఎక్కడ ఈ ప్రసంగం అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒకటి ఉన్నాయి అక్కడికి వాళ్ళకెందుకున నన్ను పిలిచారు వాళ్ళు నన్ను పిలిస్తే నేనన్నాను ఏమండదు చూడండి నేను నాకేదో ట్రిప్ ఉంది దాంతోపాటు సింక్రనైజ్ అయితే వస్తా లేకపోతే నా వల్ల అవ్వదని చెప్పారు అంటే సింక్రనైజ్ చేసుకోవడానికి కుదురుతుందంటే సింక్రనైజ్ అయింది దాంతో కలిసి వచ్చింది సరే పొన్నలే కలిసి వచ్చింది ఆ పని వాళ్ళకు కూడా మనం కొంత సేవ చేసినట్టు ఉంటుంది తెలుగు అసోసియేషన్ అని వాళ్ళు మన పిలిచేవాడే లేడు అలాంటిది వీళ్ళు పిలిచిన వాళ్ళు కాదనుకుంటే ఇంకెక్కడ కుదురుతుంది వెళ్ళారు వెళ్ళి నేనేదో భగవద్గీత ఏదో ప్రసంగాలు ఏవో చేయమన్నారు చేశాను అయిపోయింది ఈయన వచ్చారు అక్కడికి వచ్చే ఈయన ప్రసంగం ఏమిటంటే రాధ మంచిది దేవీతత్వం దేవీ భగవతంలో విషయాలు చాలా బాగుంటాయి నేను రాధను రెండుసార్లు కలిశాను ఎప్పుడు కలిసేది రెండుసార్లు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఓసారి కలిశాను ఈ మధ్యనే ఐదు సంవత్సరాల క్రితం ఇంకోసారి కలిశాను అంటే అంటే నాకు పూర్వజ్ఞానం పూర్వజన్మజ్ఞానం ఉంది ఆ శ్రీకృష్ణుని యొక్క సందర్భంలో నేనున్నాను ఆ రాధ ఆ సందర్భంలో నేను అక్కడే ఉన్నాను అదంతా నాకు ఇలాగ చెప్తుంటే అది అలా చెప్పకూడదు తప్పది చాలా మిస్లీడింగ్ అయిపోతుంది ఎందుకు చెప్పాను ఈ మాటలో ఏమో ఎందుకు శాస్త్రం చెప్పబోయా అంటే ఇలాంటి స్వంత శాస్త్రం అవకుండా స్వంత కపిత్వం కొంత పెట్టకూడదు శాస్త్రోపదేశం చేయాలి శాస్త్రాన్ని చెప్పాలి తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే భగవద్గీత అనువాదాలు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కదండీ మంచి ట్రాన్స్లేషన్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఈ క్లాసుకు వెళ్ళేందుకు ఇంటూ కూర్చుని చదివేసుకోవచ్చు కదా భగవద్గీత మంచిదని మేము ఒప్పుకుంటాం ఇంట్లో చదివేసుకుంటాం చెప్పేది అని అనుకోకూడదు ఆచార్యుని యొక్క ఉపదేశం ఉండాలి శాస్త్ర ఆచార్య ఎప్పుడు కాంబినేషన్ ఇప్పుడు మీరు క్యాల్కులస్ చదవాలనుకుంటే క్యాల్కులస్ పుస్తకం కొనుక్కుని క్యాల్కులస్ పాఠం చెప్పి టీచర్ దగ్గరికి పోవాలి ఆ పుస్తకం చూసి నేను చెప్పేస్తానంటే మీకు వర్కౌట్ కాదు అది క్యాల్కులస్ అలాంటిది గీత కూడా అటువంటిదే గీత ఎలా ఉంటుందంటే అబ్బేది ఇంట్లో ఏముందండి అన్నట్టుగా ఉంటుంది ఒక ఆయనన్నారు గీత నేను నాకు తెలుసునండి గీత ఘంటసాల గీత నేను చాలాసార్లు విన్నాను అన్నాను ఘంటసాల గీత మంచిదే కానీ అలా వర్క్ మీరు ఘంటసాల గీత వినేసేసి అది ఇట్ వర్క్ లైక్ దాట్ కాబట్టి శాస్త్ర ఆచార్య ఉపదేశం అను ధ్యాయం కాబట్టి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి ఆచార్య అంటే శ్రవణం దాంట్లో ఇంక్లూడెడ్ శ్రవణం చేశారంటే ఆచార్యుడి ద్వారానే చేస్తారు కదా శ్రవణం చేయాలి మననం చేయాలి మళ్ళీ దాన్ని ఒకసారి అభ్యాసం చేయాలి చదువుకోవాలి ఆ భాష్యం ఏమిటైంది చూడాలి లేకపోతే భగవద్గీతలో ఈ శ్లోకాన్ని స్వామి రామ్ మహారాజ్ ఎలా వ్యాఖ్యానం చేశారు అని చూడాలి అయితే వినోబభావయ్య గారు మహాత్మా గాంధీ మళ్ళీ అక్కడ కూడా కరెక్ట్ ఛాయిస్ ఉండాలి కొంతమంది ఏమన్నా మా గురువుగారి ఫలానా ఇంకా ఆయన తప్ప ఆయనకేం తెలియదు మరి ఆయన తప్ప ఇంకోళ్ళు కుదరదంటే ఆయనకి తెలుసుండాలి కదా అలా ఉండకూడదు మహాత్ములు వెల్ రికగ్నైజ్డ్ మహాత్ములు ఎవడో మీకు తెలియనా తెలియాలి లేకపోతే తెలుసుకోనైనా తెలుసుకోవాలి స్వామి వివేకానంద భక్తి యోగాన్ని గురించి భక్తి యోగం అనే పుస్తకం ఉంది ఆయన ఏం రాశాడు అది అది మననము తర్వాత ధ్యానము ఇలా చేసినట్లయితే పరమం పురుషం దివ్యం యాతి ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ ఆ పరమ పురుషన్ని హృదయంలో అనుభవానికి తెచ్చుకోవచ్చును ఈశ్వరానుభూతి ఈస్ ఎపాసిబిలిటీ ఆ పొటెన్షియల్ మనలో ఉన్నది ఆ పొటెన్షియల్ని మనం పైకి తీసుకురావాలి ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ స్వామి వివేకానంద్ తర్వాత శ్లోకం కవిం పురాణం అనుశాసిరం అణోరణీయాసం అనుస్మరే సర్విత్యూపం ఆదిత్యవర్ణం తమస పరస్ ఆ విధంగా ఈశ్వరుణ్ణి స్మరించాలి అనుస్మరేత్ యహా అనుస్మరేత్ ఎవడైతే ఈ విధంగా నిరంతరము స్మరిస్తాడో ఈశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి ఈశ్వర స్మరణం చేయాలి ఇప్పుడు మీరు బస్సులో వెళ్తున్నారనుకోండి బస్సులో కూర్చుంటారు పక్క పక్క ఆయన కూర్చుని ఆయన ఏదైనా అడిగితే సమాధానం చెప్పొచ్చు అలా కూర్చుని ఉంటారు బస్సు నడుస్తూ ఉంటుంది మీరు చేసేది ఏముండదు ఏ బస్సులో చూద్దామంటే అది ఇక్కడ బస్సుల్లో ఏం చూస్తారో అది పుస్తకం చూడడానికి అనుకూలంగా ఉండదు దరిదలాడుతూ ఉంటుంది సో అలా కూర్చుని అప్పుడు ఇటు చూసి అటు చూసి ఆ కండక్టర్ ఎలా ఇస్తున్న టిక్కెట్లు చూసి లేకపోతే ఈ పక్కన వీడెవడ చూసి వాడెవడ చూసి ఆ ముందే వాళ్ళు ఉన్నారు అలాంటివన్నీ చూస్తాం వేస్ట్ కదా లేకపోతే రోడ్డు పక్కన ఏముంది అది చూడడం ఏ లేకపోతే లోపల ఒక సినిమా రీలు తిరుగుతూ ఉంటుంది ఓ రీలు మైండ్లో ఓ ప్రాజెక్ట్ నడిచిపోతూ ఉంటుంది ఓ ప్రాజెక్ట్ ఆవేళ మా బావ ఇలా అన్నాడు బావ అలా అన్నాడు ఆ ప్రాజెక్ట్ ఒక పదిహేను నిమిషాలు ప్రాజెక్ట్ అలా తిరిగిపోతూ ఉంటుంది మైండు అలా ఒక గ్రామ్ఫోన్ రికార్డు పెట్టినట్టుగా రీల్ తిరిగిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఒక రీల్ తిరుగుతూ ఉంటుంది రీల్ అంటే తెలుస్తుంది కదా ఇప్పుడు మీరు టేప్ రికార్డర్లో ఒక క్యాసెట్ పెట్టేసి ఆన్ చేశారనుకోండి అలాగే ఏదో గడ ఏదో చెప్తూనే ఉంటుంది అది టేప్ రికార్డర్ అదేవిధంగా లోపల ఒక మెంటల్ రీల్ ఆన్ చేసి పెట్టేస్తే ఆ బస్సు వెళ్తూ ఆ రీల్ తిరిగిపోతూ ఉంటుంది అది ఆ విధంగా మైండ్ని ఎంగేజ్ చేయటం సంసార విషయాల్లో అది తెలివి అనిపించుకోదు ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ నాయిస్ అంటారు ఎప్పుడూ నాయిస్ ఉంటుంది పైకి బుద్ధిమంతుల్లో కూర్చున్నట్టు అనిపించిన లోపల అలా నాయిస్ ఉంటుంది మెంటల్ నాయిస్ అంటారు మెంటల్ నాయిస్ అది ఉండకూడదు దాన్ని కట్ చేసేయాలి కట్ చేసేసి ఓం ఓం నమ శివాయ అదే అలా ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఏం బస్సు దిగేసేపటికి మీరు పది నిమిషాలు ముప్పై నిమిషాల ప్రయాణంలో పది నిమిషాలు ధ్యానం చేయగలిగారు అనుకోండి గ్రేట్ అచీవ్మెంట్ అదేం సామాన్యమైన విషయం కాదు పది నిమిషాలు ధ్యానం చేసినా మీరు బస్సు దిగేప్పుడు మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అబ్బా ఎంత బాగా అయిందిరా అనిపిస్తుంది సో ఆ విధంగా అనుస్మరేత నిరంతరము ధ్యానం చేయటం అభ్యాసం చేయాలి ఈ శ్లోకం రేపటికి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద